మనకు చదివి వినిపించిన వారు శ్రీ దర్శనమూర్తి ఇప్పుడు ఉపనిషత్ కథలు వేదాంతసారం అంశం గురించి శ్రీ శ్యాం ప్రణీత్ శర్మ అవధాని గారి ప్రసంగం విందాం మానవాళి ఎవరి వారి స్థాయిలో ఉద్ధరించబడేందుకు మార్గాన్ని చూపించేవే వేదాలు వేదం మహాసముద్రం అందులో నుండి చిరికి తీసిన అమృతమే ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులు వేదానికి అంతంలో అంటే చివరన ఉంటాయి గనక వీటిని వేదాంతము అని కూడా అంటారు మోక్షం కోసం తపించేవారికి ఉపయోగపడేవే ఈ ఉపనిషత్తులు ఉపనిషత్తు అంటే అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించేదని అర్థం వైరాగ్య భావనతో పరమాత్మ కొరకు ఎదురు చూసేవారిని పరమాత్మ సన్నిధికి చేర్చడమే కాకుండా సాక్షాత్తు పరమాత్మలో ఐక్యమయ్యేందుకు కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేవే ఉపనిషత్తులు ఇలా వేదాలకి చివరి భాగంలోని ఉపనిషత్తులు అర్హత కలిగిన సాధకులకు బ్రహ్మానందాన్ని కలిగిస్తాయి మనకు వేయికి పైగా ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పేసి ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు కానీ ఈనాడు వాటి పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం అయితే ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ఉపనిషత్తుల పేర్లను చెప్పారు అలా చెప్పిన వాటిలో నుండి పది ఉపనిషత్తులను ప్రధానంగా చేసుకుని ముగ్గురు ఆచార్యులు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యుల వారు వాటికి భాష్యాలు రాశారు అవే పది ఉపనిషత్తులు అంటారు ఈశ కేన కఠ ప్రశ్న, ముండక మాండూక్య ఐతరేయ తైతిరీయ చాందోగ్య బృహదారణ్యకో ఉపనిషత్తులు ఇవన్నీ కలిపి పది ఉపనిషత్తులు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి ఏ ఉపనిషత్తు అయినా సరే తనంతట తానుగా అంటే మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఈ నాటక రంగంలో ఎవరికి వారి పాత్రలకు అనుగుణంగా వ్యవహరిస్తూ కష్ట సుఖాలను పొందుతూ ఏదో ఒకనాటికి ఏది శాశ్వతం ఏది తాత్కాలికమో తెలుసుకొని భగవంతునిపై ప్రేమానురాగాలతో సాధన చేస్తారో వారే పరమాత్మ సన్నిధి చేరుతారు అటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి క్రమంలో భగవంతుడు ఎన్నో పరీక్షలను పెడుతూ ఉంటాడు వాటన్నింటికి ఎదురు నిలిచి తనదైనటువంటి లక్ష్యాన్ని చేరుకున్న వాడే అటువంటి ఉన్నతుడైన ఒక మహనీయుని కథే ఈ కఠోపనిషత్తు కృష్ణయజుడు వేదంలోని కఠశాఖకు చెందిన బ్రాహ్మణాలలోనిదే ఈ ఉపనిషత్తు పది ఉపనిషత్తుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ ఉపనిషత్తుకి కర్త కాటకుడు ఒక మహర్షి ఇందులోని కథానాయకుడు నచకేతుడు వెళితే ఒకప్పుడు వాజశ్రవసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఈ వాజశ్రవస అన్న పేరుకు దానాలు చేసి కీర్తిని పొందినవాడు అని అర్థం ఈ పేరుకు తగ్గట్టుగానే ఆయన గొప్ప దాత ఆయన తండ్రి కూడా ఆకలితో వచ్చిన వారికి లేదు అనకుండా అన్నదానం చేసేటువంటి చరిత్ర ఉన్నవాడు దాన ధర్మాలలో తండ్రిని మించిపోయాడు ఈ వాజశ్రవసుడు అలాంటి ఉన్నతమైనటువంటి వంశం నుంచి వచ్చిన ఈ నష్టకేతుడు ఈ నచికేతుని తండ్రే గురువుగా మారి నచికేతునికి వేదాలు శాస్త్రాలన్నీ కూడా నేర్పించాడు ఒకనాడు తండ్రి అనేటువంటి వాజశ్రవ మహర్షి విశ్వజిత్ యాగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూనే ఉన్నాడు ఆ యాగానికి నియమం ఏమిటంటే ఈ యాగాన్ని చేసిన వారు యాగం చివరలో తనకున్నటువంటి సంపదనంతా కూడా ఏమీ మిగిల్చుకోకుండా దాన చేయాలి అదే ప్రకారం వాజశ్రవుడు కూడా యాగానికి వచ్చినటువంటి పండితులను ఒక్కొక్కరిని పిలుస్తూ తనకున్నటువంటి యావదాస్తిని దానం చేస్తూ ఉన్నాడు తండ్రి పక్కనే నిలబడ్డ నచకేతుడు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు వాజశ్రవసు ఎంతో గొప్ప దానగుణం ఉన్నప్పటికీ ఆయన కాస్త ఈ పని మీద నిర్లక్ష్యంతో చేస్తూ ఇదంతా గమనిస్తున్నటువంటి నచికేతుడు మనస్సులో ఒక ఆలోచన ప్రారంభమైంది యాగాలని ఎందుకోసం ఆచరించాలో ఎలా ఆచరించాలో మన శాస్త్రాల్లో చక్కగా వివరించారు అలా చెప్పిన దానికి విరుద్ధంగా తన తండ్రి చేస్తున్నటువంటి తప్పిదాన్ని గుర్తించారు నచికేతు ఇలాంటి తప్పిదం వల్ల తండ్రికే కాక తన వంశానికి కూడా చెడ్డ వస్తుందని యాగ ఫలితం కూడా లభించదని శాస్త్రాల్లో చెప్పినటువంటి మాటలు నచికేతునికి గుర్తు వచ్చాయి తండ్రిని అగౌరవపరచకూడదు ఎదిరించకూడదు అలాగని శాస్త్ర విరుద్ధంగా తండ్రి చేస్తున్నటువంటి ఈ పనిని చూస్తూ సమర్థించకూడదు జరుగుతున్న ఈ తప్పిదం వల్ల తన తండ్రికి కూడా పాపం వస్తుంది అది రాకూడదు అంటనే నచికేతుని మనసులో ఒక ఆలోచన వచ్చింది యాగాన్ని పూర్తి చేసి తండ్రి గారు తనకున్న సంపదంతా కూడా నాది అనేదే ఏది మిగలకుండా దానంగా ఇస్తున్నారు కదా మరి వారికి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంపదలో పుత్ర సంపద అంటే నేను కూడా ఒకరిని కొడుకుగా నేను కూడా తండ్రి యొక్క ఆస్తినే ఇలాంటి సంపద మిగిల్చుకోకుండా దానం చేయాలంటే మరి నన్ను కూడా ఎవరికొకరికి దానం ఇవ్వాల్సి ఉంటుంది కదా మరి ఈ సంగతి మా నాన్నగారికి గుర్తుందో లేదో నేను వెళ్ళి గుర్తు చేస్తాను అనుకుంటున్నాను నచ్చకేది అంటే దగ్గరికి వెళ్ళాడు నాన్నగారు నన్ను ఎవరికి దానం ఇస్తున్నారు అని అడిగాడు పని హడావిలో ఉన్నాడు తండ్రి కొడుకు మాట వినిపించుకోలేదు అలాగని చెప్పేసి నచికేతుడు విడిచిపెట్టలేదు రెండోసారి అడిగాడు కాని తండ్రి దగ్గర నుంచి సమాధానం లేదు మూడోసారి కూడా అదే మాటను అడిగేటప్పటికి యాగానికి వచ్చినటువంటి పండితులను గౌరవించే పనిలో ఉన్న తండ్రికి కొడుకు ఈ మాటలతో విసుగు వచ్చింది తగ్చ మృత్యవే త్వదీ నిన్ను మృత్యువుకిస్తున్నాను అన్నాడు తండ్రి ఏదో పని ఒత్తిడిలో ఉండి విసుగుతో నిన్ను మృత్యువుకి ఇస్తున్నా అని చెప్పి తండ్రి అన్నప్పటికీ నచికేతుడు మాత్రం అక్కడి నుంచి లేచి ఒంటరిగా ఒకచోట కూర్చుని తండ్రి అన్న విషయం గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఇదివరకు ఎప్పుడు తాను తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు మరి ఇప్పుడు తాను ఏం చేయాలి తండ్రి ఏమో అన్నాడు తన తండ్రి మాటను మరి ఎలా నిజం చేయాలి ఏది ధర్మం చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు తండ్రి ఆజ్ఞను శిరసావహించి యముడి దగ్గరికి వెళ్లేందుకే సిద్ధపడ్డాడు నచికేతుడు ఈ విషయాన్ని శివుదామని చెప్పి తండ్రి దగ్గరికి బయలుదేరాడు అప్పటికే తన తండ్రి కొడుకుతో తాను అన్న మాటను తలుచుకొని బాధపడుతున్నాడు అయ్యో ఇంత కోపంలో ఉన్నా కూడా నేను ఇలా అన్నానేమిటి అని చెప్పి బాధపడుతున్నటువంటి విషయం ఆయన మొహంలో స్పష్టంగా కనబడుతుంది నచికేతుడు చూశాడు నాన్న ఎందుకు బాధపడతావు పుట్టినటువంటి ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే అటువంటప్పుడు అబద్ధవాడి మనం పాపాన్ని మిగుల్చుకున్న వాళ్ళం అవుతాం నువ్వు మాట తప్పినవాడు అవుతాం అంటూ తండ్రిని కారణంగా పెట్టుకుని నచికేతుడు మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని చెబుతున్నాడు ఏది ధర్మమో ఏది అధర్మమో తేల్చుకోలేని పరిస్థితులు అప్పుడప్పుడు మనకు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలి ఆడిన మాటను నిలుపుకొని ఉత్తములుగా పేరుగాంచిన వారు మన పురాణాల్లో చాలా మందే ఉన్నారు వారంతా ఒక మంచి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు కాబట్టే ఇవాళ్ళకి కూడా మనం వారిని ఆదర్శ పురుషులుగా భావిస్తున్నాం వారు ఏ మార్గంలో వెళ్లారో అదే మార్గంలో మనము ముందుకు వెళ్లాలని చెప్పేసి మనకి వేదాలు ఉపదేశిస్తున్నాయి తండ్రి వేదమే మనకు శాసనం వేదంలో చెప్పినటువంటి మాటలు మనకు శిరోధార్యాడు కాబట్టి నేను మీరు ఆదేశించిన ప్రకారంగా యముడి వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు తండ్రి దిగులు పడుతున్నటువంటి తండ్రిని ఓదార్చాడు సరే ఎట్లాగైనా సరే అవ్వాల్సింది అవకాశం తప్పదు అని చెప్పేసి ఇట్టకేలకు పుత్ర వదులుకొని తండ్రి కూడా అనుమతించాడు సరే తండ్రి అనుమతి తీసుకున్నాడు నచుకేతుడు మరణానంతరం మానవులు ఎక్కడికైతే చేరుతారో అటువంటి చోటుకి తన సాధనా బలంతో సజీవంగా బయలుదేరాడు నచికేతు యముడు ధర్మాన్ని రక్షించేవాడు తండ్రి ఎప్పుడైతే తనను యముడికి ఇస్తానని చెప్పి అన్నాడు అప్పుడే యముడిని గురువుగా నిర్ణయించుకున్నాడు నచికేతు తన మనసులో ఆత్మ పొందాలనేటువంటి కోరిక బలంగా ఉంది అటువంటి విద్యను నేర్పడానికి ధర్మస్వరూపుడు యముడే గురువుగా దొరకడం తన అదృష్టం అని భావించాడు నచికేతు తన కోరిక నెరవేరబోతున్నందుకు మనసులో చాలా సంతోషపడుతూ ఉన్నాడు సరే ఇక్కడ ఇట్లా అక్కడ యముడు ఎప్పుడైతే నచికేతుడు యమున్నే గురువు గారిని నిర్ణయించుకున్నాడో ఇలాంటి శిష్యుని కోసమే ఎదురు చూస్తున్న యమధర్మరాజు నచికేతుని శిష్యునిగా స్వీకరించడానికి సిద్ధమయ్యారు అయితే శిష్యుని గుణగణాలను పరీక్షించి అందులో ఉత్తీర్ణుడైతేనే అతనికి ఆత్మవిద్యను బోధించి అతని ద్వారా లోకానికి అంటే మనకు కూడా అందిస్తానని చెప్పి నిశ్చయించుకున్నాడు యముడు సరే నచికేతుడు బయలుదేరాడు యముపుడానికి చేరుకున్నాడు యముడు ఉండే నిలబడ్డాడు ఆ సమయానికి యముడు ఇంట్లో లేడు ఏదో వాడి బయటికి వెళ్లాడు అక్కడ ఉన్నటువంటి సేవకులకు ఇతని లోపలికి ఆహ్వానం చేసేందుకు ఏముని దగ్గర నుంచి అనుమతి లేదు పైగా అతిథిగా వచ్చినటువంటి ఈ నచికేతునికి ఎలాంటి మర్యాదలు చేయాలో ఎందుకోసం అంటే సామాన్యంగా యమలోకానికి పాపులే వెళ్తూ ఉంటారు అతిథులు అంటూ ఎవరు ఉండరు అక్కడ అప్పుడప్పుడు నారదుడు ఇంద్రుడు ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఎట్లాంటి మరజాతలు చేయాలో యమలోకంలో ఉండే బాగా తెలుసు తగలే అన్నం మంచినీళ్లు కూడా త్రాగకుండా తన గురువుగా భావించినటువంటి యముని రాక కోసం నిరీక్షిస్తాను ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు గడిచిపోయి ఎలాగైనా యముణ్ణి దర్శించి గురువుగా స్వీకరించి ఆత్మ జ్ఞానాన్ని పొందాలన్నదే నచికేతు కోరిక మహాత్ములైనటువంటి గురువుల అనుగ్రహాన్ని పొందాలంటే ఆత్మ ఓపిక నిరీక్షణ పట్టుదల ఇవన్నీ అవసరం ఉంది ఈ లక్షణాలు నచికేతనంలో ఎంతవరకు ఉన్నాయో పరీక్షించేందుకే యముడు ఇలా మూడు రోజుల పాటు యమలోకానికి రాకుండా ఉన్నాడు మూడు రోజుల రావడంతో నచకేతున్ని గమనించి మనసులో ఎంతో ప్రేమ పూర్వకంగా దగ్గరికి తీసుకున్నాడు యోగక్షేమాలని కనుక్కున్నాడు అతిథి మర్యాదలని కూడా చేశాడు ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన అతిథి ఉపవాసం ఉంటే ఆ ఇంటి యజమానికి ఎంత మాత్రం క్షేమం కాదండి ఇంత చిన్నవాడివి మూడు రోజుల పాటు నా ఇంటి ముందర ఎటువంటి ఆహారం తీసుకోకుండా దీక్షగా ఉన్నావు నచికేత ఇది నా వల్ల జరిగిన పెద్ద దోషమయ్యా దాని ప్రాశ్చిక్తంగా నేను నీకు మూడు వరాలను ఇస్తా కోరుకో అన్నాడు నచ్చికేతడు మొదటి వరం ఏమిటంటే తన తండ్రి వాజశ్రోసుడు మనస్సులో తన పట్ల ఉన్న ఆందోళనలన్నీ కూడా తొలిగి సంతోషంగా ఉండాలి ఇక ముందు తాను చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధనకి తన తండ్రి ఆమోదం కూడా లభించాలి ఇలా మొదటి వరాన్ని కోరారు నచుకేదు యమధర్మరాజు సంతోషపడి వెంటనే అనుగ్రహించాం రెండవ వరంగా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వరాన్ని కోరుతున్నాడు నచుకేదు మానవులందరికీ స్వర్గ సుఖాలను అనుభవించాలనేటువంటి కోరిక ఉంటుంది ఇప్పటి జన్మలో కష్ట సుఖాలకు పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాలే కారణం అని గ్రహించి అవి తిరిగి రాకుండా అట్లాంటి జన్మ మళ్లీ పొందకుండా జాగ్రత్త పడుతూ దాన ధర్మాలు యజ్ఞయాగాలు ఆచరిస్తూ ఉంటారు దానివల్ల స్వర్గలోకంలో జన్మించి సుఖభోగాలను అనుభవిస్తారు ఇలాంటి ఈ కలలన్నీ నిజం చేసుకోవాలంటే ఎట్లాంటి యజ్ఞయాగాలు చేయాలి అవి ఎలా చేయాలి అనే విషయం తెలుసుకోవడం అత్యవసరం అటువంటి అగ్ని విధానాన్ని మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు దాన్ని తెలియజేయమని చెప్పేసి యముని కోరాడు నచికేతు యమధర్మరాజు ఓ నచికేత నీవు విద్య నాకు బాగా తెలుసయ్యా నీకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా నేను నీకు దాన్ని నేర్పుతా ఈ విద్య నేర్చుకోవడానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ అగ్ని విధానాన్ని ఎప్పుడు ఆచరించాలో దానికి కావలసినటువంటి సంభారాలు ఏమిటో సంపూర్ణంగా వివరించాడు యముడు యముడు చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా విన్నాడు నచుకేదు గురుగారు చెప్పిన విషయాలన్నింటినీ ధారణ చేసి వెంటనే గురువు గారికి మళ్లీ తిరిగి వినిపించాడు దాంతో ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు నాయన నీ ధారణాశక్తి అమోఘమయ్యా నీలాంటి వాడికి గురువుగా ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నా నీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తుగా ఈనాటి నుండి ఈ అగ్నిచయన విద్య నీ పేరుతో అంటే నాచికేతాజ్నిగా పిలువబడుతుందని చెప్పేసి యమధర్మరాజు వరం ఇచ్చారు సంతోషించారు నచికేతుడు అంటే ఈ నాచికేతాజ్ని ఈ పేరు పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఈ యాగాలని ఆచరించేవారు అశాశ్వతమైనటువంటి ఆనందాల కోసం కాకుండా నిత్యమైన ముక్తి కోసం ఆలోచించాలనేటువంటి ఒక సందేశం ఉద్దేశం దీనిక కనబడుతోంది ఇలా రెండు వరాలను ఇచ్చినటువంటి యముడు మూడో వరాన్ని కోరుకోమన్నాడు దాంతో అతి ముఖ్యమైనటువంటి చివరి వరాన్ని కోరుకోవడానికి సిద్ధమయ్యాడు నచికేతుడు ఓ యమధర్మరాజా మూడవ వరాన్ని కోరుతున్నాను నాకు మూడో వరంగా ఆత్మవిద్యకు సంబంధించిన విషయాన్ని తెలియజేయండి మరణించిన తర్వాత ఆత్మసంగతి ఏమిటి దీని తప్ప మీరు ఎవరు చెప్పలేరు ఇంతకు మించి మీకు మించినటువంటి గురువు ఈ విషయంలో నాకు ఎవరూ లేరు కాబట్టి మూడో నాకు ఆత్మవిద్యను వివరించారని చెప్పేసి యమధర్మరాజు ప్రార్థించారు నచికేతు నచికేతున్న ప్రశ్నకు యముడు ఆయన మరణానంతర విషయాల్లో దేవతలకి కూడా ఒక సందేహం ఉందయ్యా ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం నీవేమో చిన్నపిల్లవాడు అంత సులువుగా అర్థమయ్యేది కాదు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంకేదైనా వేరే వరాన్ని కోరుకో ఏనుగులు కావాలా గుర్రాలా బంగారమా రాజ్యమా ఏ జరిగినా ఇస్తావు కోరుకో కాని మరణం మరణం గురించి మాత్రం నన్నాడు గొద్దు ఇలా ఆయన చిత్తాన్ని అంటే ఆయన మనస్సుని ఆ విషయం నుంచి మదలచడానికి ప్రయత్నం చేస్తున్నాడు యమధర్మరాజు ఎందుకోసం అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అంటే సూక్ష్మమైన విషయాలను కూడా అర్థం చేసుకోగలిగే నేర్పు ఓపిక ఉండాలి మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి అన్నింటికి మించి గురువు మీద నమ్మకం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఆత్మవిద్య ఉపదేశించడానికి వీలవుతుంది కాబట్టి దీన్ని వదిలేవేయ ఇంకేదైనాడు అంటూ నచకేతుడిని పరీక్షిస్తున్నాడు ఆత్మవిద్య నేర్చుకోవాలంటే ఎంతో దృఢంగా ఉన్నాడో లేదో అని చెప్పేసి ఏమని మాటలు విన్నాడు నచికేతుడు గురుదేవా ఆత్మజ్ఞానం గురించి దేవతలకు కూడా సందేహం ఉందని చెప్పేసి అంత సులువుగా అర్థమయ్యేది కాదని కూడా మీరు చెప్తున్నారు కదా మరి అలాంటి విషయాన్ని చెప్పడానికి మిమ్మల్ని మించిన గురువు ఇంకెక్కడ ఉంటారయ్యా అది ఎంత కష్టమైన విషయమైనా సరే నేను తప్పకుండా మీ ద్వారానే తెలుసుకుంటాను మీరిస్తానన్నారే నాకు భూమి సంపదలు ఏనుగులు గుర్రాలు ఇవేవి నాకు అక్కర్లేదు అవన్నీ అశాశ్వతం మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఆ విషయాన్ని మాత్రమే చెప్పు అంతకు మించి నాకేమీ ఇవ్వద్దు అన్నాడు ఈ మాటలు విన్న యమధర్మరాజు అతన్ని చూసి సంతృప్తి చెంది అతని పట్టుదల మనోనిబ్బర చూసి ఇక ఇతనికి అనుమానం లేకుండా ఆత్మవిద్యను చెప్పవచ్చు ఈ విద్యను పొందడానికి ఇతనికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అనేటువంటి విశ్వాసంతో మూడవ వరంగా బోధించడం ప్రారంభించాడు యముడు నాయన నచికేత జాగ్రత్తగా వినవయ్యా లోకంలో రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రేయస్సు రెండవది ప్రేయస్సు శ్రేయస్సు శుభాన్ని కలిగజేస్తే ప్రేయస్సు సుఖాన్ని కలిగిస్తుంది శ్రేయో మార్గం వంకెరటింకరగా ఎత్తు పల్లాలతో ప్రయాణించడమే చాలా కష్టం అనుకునేటట్టుగా ఉంటుంది ఎన్నో అవరోధాలు మరెన్నో ఆటంకాలు ఉంటాయి ఈ మార్గంలో కానీ ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు ఆలస్యమైనప్పటికీ చివరికి ఆనందాన్ని మోక్షాన్ని పొందుతారు ఇక ప్రేయో మార్గంలో ప్రయాణించేవారు సమతలంగా ఉన్నటువంటి దారిపై సుఖంగా ప్రయాణిస్తున్నారని చెప్పి అనుకుంటారే గాని అది తాత్కాలికం శాశ్వత సుఖాన్ని ఏమిటంటే సమాజంలో ఎక్కువ మంది అప్పటికప్పుడు లభించే కోరుకుంటారే కానీ శాశ్వతమైన ఆనందాన్ని గురించి ఆలోచించేవారు తక్కువ శ్రేయో మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటున్నావు కదా నీవు చాలా తెలివిగలిగేవాడి అయ్యా నచికేత ఆత్మ జ్ఞానాన్ని వల్ల పొందలేం చక్కగా వివరించి చెప్పగలిగినటువంటి గురువులు దొరికినప్పుడే అది మనకు అర్థం అవుతుంది నచికేత ఇంతవరకు నేను ఏదైతే ఆత్మవిద్యను నీకు చెప్పానో ఆ విషయాలను నువ్వు సాధన చెయ్యి నీ స్వరూపాన్ని తెలుసుకో దేహ భావనని విడిచిపెట్టు అంటూ నచికేతు శ్రీ శ్యాం ప్రణీత్ శర్మ అవధాని గారి ప్రసంగం విన్నారు ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం తిరిగి వచ్చేవారం శ్రవంతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం